మహాత్ముడు అడవిలో వెళ్తున్నాడు సడన్ గా టైగర్ ఆయన కళ్ళలో చూస్తాం ఆయన టైగర్ కళ్ళలో చూశాడు తల చూపు తిట్టుకోలేకపోయాడు భయం ఆ టైగర్ వాళ్ళని చూస్తాం ఎప్పుడైనా గంపు చేసి ఇంకేసేయొచ్చు తినేసేయొచ్చు అడిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే పోతా పోతాడు కళ్ళలో చూసాడు అప్పుడు అనుకున్నాడు నేను దేహం కాదుగా టైగర్ దేహము పంచభౌతికమే నా దేహము పంచభౌతికమే నేను దేహము కాదు టైగర్ లో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే శివోహం అని భయం పోయింది ఒక ప్రసన్నత వచ్చింది కళ్ళలో ఆ ఇంకో కొంచెం సేపు ఈ కళ్ళలో చూసింది ఆ తలక లేపి లేచక్క వీడిగా వీడిపోయాడు కాబు అంటే మృత్యువే పులి కూడా అని మీరు అనుకోవచ్చు కాబట్టి దేహాభిమానమును మీరు ఎప్పుడైతే తోసిపుచ్చినారో అప్పుడు ఈ భయము కామన అనేటువంటి భయంకరమైన నిత్యం ఉండే దీని నుంచి మీకు విముక్తి వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతంలో తెలిసిన భయము కామన అనేది దేహమే లేను అనే అజ్ఞానము కంటే లేవు అనే ఐడియా దానికంటే ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దాట్ అనేది ఐఎన్ ఫ్రైడ్ ఆఫ్ దిస్ ఐఎన్ ఫ్రైడ్ ఆఫ్ దాట్ అనేది ఐ బాడీ అనే ఐడియా కంటే కాబట్టి ఆ దేహాత్మ వాదాన్ని మనం నిరాకరించాల్సి ఉంటుంది ఇక మనం ఏం చేస్తామని చూసినా అండి జీవితంలో దేహాత్మ వాదుల దగ్గరికి వెళ్ళాలి కోరికలు పుట్టినప్పుడల్లా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అది తీరి తీరుతాయి లేనివి లేదు తీరినప్పుడు హర్షము తీరకపోతే దుఃఖం పాత కోరికలు తీరుతూ కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి ఈ కోరికలు ఎప్పటికీ పూర్తయ్యేవి కాదండి సో ఈ కోరికలతో ఇలా సతమతమవుతూనే చేస్తారు మనుషులు భయాలు ఆ భయాలకి ఏవో చిన్న గాయమైతే పైన పట్టీ వేసినట్టుగా ఆ భయానికి ఏదో ఉపాధి చూస్తాడు ప్రయాణం ఉందనుకోండి ప్రయాణంలో ఏదైనా అవుతుందేమో అని భయం వస్తుంది దేహాభిమానం నుంచి వస్తుంది ఆ భయం అందుకోసం ప్రయాణానికి వెళ్లే ముందు పూజా టీగట్టిగా చేసుకుని వెళ్తాడు ప్రయాణం మధ్యలో కూడా ప్రేయ కాగితం పుస్తకంలో రాసుకుని పెట్టుకుంటాడు ప్రయాణం మధ్యలో చేశాడు అలాగే ఆ ఫియర్ ని ఆ విధంగా సెటిల్ చేస్తారు మొత్తాన్ని ఎలా అయితే రైలు ఎక్కాడో అక్కడ చేరింది ప్రయాణం పూర్తయింది అక్కడ తోటి ఆ ఫియరు సెట్ అయిపోయింది పోయిందిగా ఆ ఫియరు మళ్ళీ నాలుగోళ్ళు మళ్ళీ అప్పుడు మళ్ళీ మళ్ళీ ఫియరు ఈ లోపల ఏదో రిపోర్ట్ ఏదో మళ్ళీ దానికి ఫియర్ మరొక వస్తుంది దానికి ఫియరు ఆ ఫియర్ ఏదో చిన్న పటిష్టానం అలాగా అలాగే కొత్త కొత్త భయాలు పాత భయాలు తగ్గుతూ ఉంటాయి కొత్త భయాలు పుడుతూ ఉంటాయి ఇలాగే బతుకుతాడు తప్ప అంటే అర్థం ఏంటన్నమాట కామనుల నుంచి భయం నుంచి పలాయన వాదములో బతికేస్తాడే తప్ప ఫండమెంటల్ గా వాటిని సాల్వ్ చేయటం అనేది సంభవమే కాకుండా ఫండమెంటల్ గా సాల్వ్ చేసే ఉపాయం ఏమిటో తెలుసిన ఆత్మ ఆత్మజ్ఞానం అంటే ఏదో తెలుసు ఆత్మ అంటే ఎలా ముద్దలా ఉంటుందో అది కాదు ఆత్మజ్ఞానం ఆత్మ ఎలా ఉంటుంది ముద్దలా ఉంటుందా అని అది కాదు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే నేను దేహము కాదు అని తెలియదు అని చేత దేహాత్మవాదాన్ని నిరాకరిస్తున్నారు ఆత్మజ్ఞానం అంటే ఏదో తెలుసు ఏది ఆత్మ కాదు పూర్ణముగా తెలివితే ఆత్మజ్ఞానం నోయింగ్ వాట్ ఈస్ నాట్ డిస్టార్డ్ ఫస్ ది సెల్ఫ్ నాలెడ్జ్ తర్వాత ఇంకా రహస్యమేదో తెలుసు అండి ఆత్మని తెలియడం అంటే ఏమీ ఉండదు ఎందుకంటే ఆత్మ ఎనిఫెట్ అది మీకు ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కొంచెం అనుభవానికి వచ్చింది అనుకోండి అక్కడితో ఆత్మ అయిపోదు అది కొంచెం అనుభవానికి వస్తుంది అప్పుడు అయిపోదు ఇంకొంచెం అనుభవానికి వస్తుంది ఇంకొంచెం అనుభవానికి వస్తుంది ఆకాశం ఆకాశం అలా వెళ్ళిపోయి అనుభవానికి వస్తూనే ఉంటుంది ఆకాశం అయిపోదు సైతం ఎక్కువ వెళ్తున్నారు అనుకోండి ఎడారిలో అంటే ఓపెన్ స్పేస్ లో అనుకోండి అలా కొంతసేపడితే ఆకాశం అయిపోతుంది అన్న అలా ఉంటుందా అలా ఎంత వెళ్తున్నా ఆకాశం వస్తూనే అలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆకాశం వస్తూనే ఉంటుంది ఆత్మ అట్టి ఆత్మని తెలిసేసుకోవడం ఎవరైతే నాకు ఆత్మ తెలిసిపోయిందన్నారో వాడు అంత మూర్ఖుడు అనే కానీ ఇంకొకటి లేడు అడిగి తెలియలేదు అడిగి ఎవరు ఇంకోలేదో తెలిసింది ఆత్మ కాదు మరి తెలియడం తెలియడం అనేది ఉంది ఏమిటి ఏది ఆత్మ కాదో తెలియక అదే తెలియడం అంటే తర్వాత ఇంకొక ఆత్మను తెలియడం అంటే అదే ఏది ఆత్మ కాదో తెలు ఆత్మంతే తప్ప ఏది ఆత్మయో తెలివితే ఆత్మ జ్ఞానం కాదు నేను చూస్తూ ఉంటా నాకు ఇదే పని ఇలా చెప్పడమే నా పని అయిపోయింది నాకు అందరూ అలా తల్లలో నదుగుతారు అయితే వీళ్ళు ఆత్మ తెలిసిపోయింది అన్నట్టుగాను తెలిసిపోతుంది అన్నట్టుగాను చెప్పేస్తున్నారే వీళ్ళు పట్టుకోలేకపోయారు పాజిట్ అని అనిపిస్తూ ఉంటుంది దేనికి దేహానికి ఏదో చేస్తున్నారు అన్న అరవై ఏళ్ళ వేగానే దేహానికి ఏదో గొప్పది ఏదో చేశారు అనుకోండి అంటే అర్థమేంటి యాభై తొమ్మిది ఏళ్ల దేహము అంత గొప్పది కాదు అరవై ఏళ్ల దేహం మటుకు చాలా గొప్పది అలాగే యాభై ఏళ్ళ అరవై ఏళ్ల దేహము యాభై తొమ్మిది ఏళ్ల దేహముదంటే గొప్పదా తక్కువదా మురికే దానికోసం ఉత్సవం ఎందుకు చేస్తున్నట్టు అది ఉత్సవం కాదండి అది మంత్రాల మీకు అర్థం కలిగి ఉత్సవం అది భయం అది ఉత్సవం కాదు భయం ఇప్పుడు రేపు గుండెకి ఆపరేషన్ చేయబోతున్నాడు ఇలా పూర్తి చేసుకుంటున్నాడు అది ఉత్సవం భయం భయం అయ్యా ఉత్సవం కాదు షష్ఠి పూర్తిది అది భయంది ఉత్సవం కాదు కానీ దాని ఉత్సవం రంగు గుడినారు ఎరు అంటే అది ఎందుకు తెలుగుతా షష్ఠి పూర్తి అంటే ఉత్సవంలాగా ఉండేది దాని అసలు పేరు చెప్పుకుంటారా ఉగ్రరథ శాంతి ఇప్పుడు అవి ఉగ్రోత్సవంలా ఉగ్రరథ శాంతి అంటే ఉగ్ర నా ఉగ్రరథ శాంతి ఫలానా తారీఖు తమరందరూ గైతే అంటే అది చూసి ఇవ్వేలాగా ఇవే అయిపోతారు దాన్ని నుండి కుట్టి ఒక కర్మని వీళ్ళు సోషల్ ఫంక్షన్ కింద మార్చిపరం బర్త్డే సోషల్ ఫంక్షన్ ఒకటి ఉంది కదా అదొకటి క్యాలెండర్ లో అరవై ఏళ్ళు ఒకటి ఉంది కదా ప్రభు అనుభవం ఇత్యాది అరవై క్యాలెండర్ ఆ రెండు కలిపి ఇది అలా అది ఉగ్ర రక్ష అంటది ఇప్పుడు నేను మీకు ఒక ఇది ఒకటి ఇంకొక ప్రిన్సిపల్ చెప్తాను ముందుకు వెళ్లే ముందు ఇంకో ప్రిన్సిపుల్ ఈ బాడీ ఏమవుతుంది దాన్ని మీరేమన్నా నిర్ధారించగలుగుతారా అని సమాధానం చెప్పంటారా మీరు నిర్ధారించలే బాడీ ఫలాగా విధంగా అమ్ముతే బాగుంటుంది అని నిశ్చయించి మీరేమైనా ఆ విధంగా అవడానికి ఏర్పాటు చేయగలుగుతారా చేయలేదు అంటే అర్థం ఈ బాడీ మైండ్ కూడా కలపండి ఈ బాడీ మైండ్కి ఏమో ఏమి కాబోతోంది భవిష్యత్తులో అని నిర్ధారించట నిర్ధారించుట మన అధీనములో అయితే మన అధీనంలో ఏముంది ఈ బాడీ మైండ్ లేను అనేటువంటి సాధారణ్యము త్రోసిపుచ్చుట మాత్రం మీ అధీనంలో ఉంది మీ అధీనంలో ఉన్నదాన్ని మీరు చేయాలి కాని మీ అధీనంలో లేని దాన్ని ఇప్పుడు ఈ దేహము నేను కాదు అని తెలుసుకోవడం నీ అధంలో ఉంది అది మానేసి ఈ దేహం డెబ్బై ఎనిమిదేళ్లు బతకాలి అనే దానికోసం విజయం చేస్తా అంట అది నీకుకోలేదు ఈ దేహం ఎంతకాలం బలగాలి ఎప్పుడు పోవాలి అన్నది నీ అధ్యయనంలో లేదు స్టాప్ యాక్టింగ్ ఉంద డైరెక్షన్ ఈ దేహము నేను కాదు అని తెలుసు మనట నీ అధ్యయనంలో ఉన్నది మూడు ఉంద డైరెక్షన్ కాబట్టి దేహాత్మవాదాన్ని నిరాకరించుటపడకై భాష్యార్థులు నతోయన్ న తేజో నవాయుర్ నఖం అన్నారు అంటున్నాడు ఆయనసూదన సరస్వతి చాలా పెద్ద ఆచార్యుడు బాబు శంకరాచార్యుల తర్వాత ఉండే అంతటి వాడు ఆయన శంకరాచార్యులు రాసిన దానికి వ్యాఖ్యానం ఇది ఒక్కటే గ్రంథాలన్నీ స్వతంత్ర గ్రంథాలు శంకరాచార్యులు భగవద్గీత వ్యాఖ్యానం రాశాడు దానికి భాష్యం అని చెప్పారు మధుసూపిన సరస్వతి ఏమవుతున్నాడు అంటే భాష్యం ఆయనే రాయడం ఆయనకే నాకు అతనవుతా వ్యాఖ్యానం నేను రాస్తాను వ్యాఖ్యానం అని ఇండిపెండెంట్ వ్యాఖ్యానం రాశాడు గీతకు దానికి గూఢార్థ దీపిక అని పేరు పెట్టాడు అంటే రహస్యంగా ఉన్న అర్థాలను మీకు నేను ప్రకాశింపజేస్తాను అని పేరు పెట్టాడు మరి శంకర భగవద్వాద చేసింది అయమో అవి తెలీదు అయమో నవ్వు తెలియదు నాగ అనవసరం నేను నీకు భగవద్గీతకి మూఢార్థాన్ని నేను చెప్తాను కానీ శంకరు చెప్పారు అది తెలియదు నాకు నేను చెప్తా అని భాష్యం కోసం చూడవు ఆయన కొన్ని చోట్ల శంకరుడు చెప్పిన అర్థానికి ఇంకో కొంతమంది వ్యాఖ్యాతలు ఏమిటండి మత్స్య సూత్రుడు ఎలా శంకర్లేమో దాన్ని ఏమో అపూర్వ విధేయ ఆయన చెప్పింది ఒకసారి అర్థం చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయమే చేయదు ఇండిపెండెంట్ పోతున్నా అంతటి సమర్థుడైన ఆధ్యాత్ముడు ఆయన తప్పు కొడతాను అలాంటి ఆధ్యాత్ముడు ఈ నవ్వు నోకైతే నృత్యమనే శ్లోకాలు తీస్తారు ఏం శ్లోకాలుండీ వాటిల్లో ఈ సంస్కృత భారతి వాళ్ళ దశలను శిక్షణాహితమైన వాళ్ళకి అర్థం తెలుస్తుంది ఆ శ్లోకాలు పది రోజులు సంస్కృతం మాటలు అయ్యి ఇలాంటి మాటలు అజ ఇలాంటి మాటలు నేర్చుకుంటే ఈ శ్లోకాలు తెలిసిపోతాయి సరళమైన శ్లోకాలు వాటికి పని మహా విద్వాంసులకు కూడా కొరత పడని వ్యాఖ్యానం రాసిపెట్టాడు మధుసూదన శ్లోకం ఇంట్లో ఎక్కువ మీరు శంకరం చెప్పింది తెలుసుకోవాలంటే మీకు సంస్కృతం కొద్దిపాటి సంస్కృతం సరిపడుతుంది శంకరు చెప్పిన దానికి వీళ్ళు రసిన వ్యాఖ్యలకు ఇవ్వాలంటే మీరు ఒక పది సంవత్సరాలు సంస్కృతం చదివినా సరిపడదు చాలా జటివం చేసుకుంటారు అది అది దాన్ని ఆ రకంగా ఒక కంప్లైంట్ కూడాను అయితే మరి పాండిత్య ప్రకర్ష ఒకటి ఉండాలి కదా కాబట్టి దేహాత్మవాదాన్ని ఆయన రోషిపుచ్చుతో నగోహ అని అంటున్నారు వరకు దేహాత్మవాదాన్ని రాకనే ఇక్కడ అయ్యనంటాడు ప్రతి చోట మీరు అహం పెట్టుకోండి అంటారు ఈ మాట ఇంతకు ముందు చెప్పాన భూమి అని పెట్టుకోకున్నాడు అహం నతోయం అహం న తేజహ అహం నవాయు అని పెట్టుకోకున్నాడు అంటే నిగేషాన్ని బాగా బలం చేసుకుంటూ పోవడం ఎందుకంటే చూడండి కంటిలోని నలుసు అన్నట్టు కంటిలో నలుసు పడింది అనుకోండి కన్ను వాచుతుంది కన్ను వాచితే ఏమవుతుంది ఈ విశాలమైన బ్రహ్మాండం కనబడ్డ అంటే నలుసుంత చరువు వాపు వాపు అని మీరు అనుకుంటారు దాని ప్రభావము కన్ను మార్చకుండా మామూలుగా ఉంటే కనపడే విశాలమైన విశ్వమును కప్పి వేసే ప్రభావం దానికుంది టెలిస్కోప్ లో మీరు ఆండ్రోనే గలాక్సీని చూడొచ్చు అది కూడా కనపడకుండా చేసే ప్రభావం దేనికి ఉంది ఇది నలుసుకునే అలాగే మీ యొక్క బ్రహ్మత్మము మీరు మీరు శివస్వరూపు శిదానందరూప శివోహం శివోహం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఒళ్ళు జలవరిస్తుంది చెప్తూ అంటే ఆశ్చర్య ఒక రకమైన ఉల్లాసము ద్వేహము కనుక నేను చిదానంద స్వరూపులు శివస్వరూపులు కానీ ఈ నలుసు దేహమే నేను అనే నలుసు నీకు ఆ బ్రహ్మ యొక్క స్వరూపం తెలియకుండా చేసుకోవాలి ఆ జ్ఞా జ్ఞానంలో దేహమనే భావన వలన ఏమవుతుందో తెలుసునండి దేహం అనే భావన వలన ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని పరిశీలించుకుని ఆత్మవిచారం చేసుకోవాల్సి ఉంది దేహమే నేను అనుకోవడం చేత దేహ సౌఖ్యము కొరకై ఆందోళన మొదలవుతుంది దేహ సౌఖ్యము కొరకు ఆందోళన మొదలవుతుందండి దేహమే నేను అనుకోవడం చేత దాంతో ఆ ఆందోళన కారణంగా ఆత్మ దర్శనము కము ఆ కంట్లో మనుషురా సో చూడ ఓ మానవుడా నీవు దేహానికి కావు దేహంలో ఉండే మనస్సు కూడా నీవు కావు దేహం అంటే దేహమునము కావు దేహమునకు పరిమితమైన వాడము కూడా కావు దేహము కాదు దేహమునొక పరిమితమై దేహంలో ఉన్న మరొకటేదేనా అది కూడా నీవు కావు మానవుడు తన గురించి తాను ఘోరంగా మురబడ్డాడు ఘోరంగా కాబట్టి సరిగ్గా విచారించు నిన్ను నీవు సరిగ్గా తెలుసుకో నీవు శుద్ధ చైతన్య స్వరూపుడు దేహమేదేననేటువంటి ఈ భావన కేవలము అజ్ఞానం వల్ల నీకు కలిగినది అని కాబట్టి ఆయన అంటారు నా పెట్టుకోకున్నాడు ప్రతిదానికి పెట్టుకుని వాక్యాలు ఆయన తయారు చేస్తున్నాడు మనసుకున్నాడు సరస్వతి ఎలాగా సోహం నభవామి అని పెట్టుకోకున్నాడు సోహూమి భవామి అంటే నేను అవుతున్నాను నభవామి అంటే అవుతలేదు నేను భూమి అవుతలేదు ఏది భూమియో అది నేను కాదు నేను భూమి ఊటలేదు అని ఇంటి రోడ్ంటి అంటే అంత బలంగా దాన్ని చూసుకోమని అంటే భూమి నేను నేను భూమి అని పరస్పర తాదాత్మ్యము అంటారు ఇతరేతర తాదాత్మ్యము పరస్పర ఈ రెండింటినీ కూడా కొట్టి పారాడు ఆయన రెండింటినీ వేదాంతం ముప్పై ఏళ్ళు జరిగి నేను పెద్ద గురువుల దగ్గర వేదాంతం జరిగాను నీకే కాదు వేదాంతం నాకు తెలిసిన వేదాంతం నీ ఎంత నీవెంత నేనంత అనే ఒక ధోరణిలో ఉన్న మనిషి నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏదో ఓప్రసంగా ఏదో మొదలుపెట్టాడు ఆత్మ ఆ ప్రసంగం ఆ మాట నాటి నాట దానికి ప్రతి ప్రతి స్పందన ప్రతి క్రియ కాదు స్పందన దానికి నేను అమాయుతంగా నేను తెల్లనివన్నీ పలు నల్లనివన్నీ నీళ్ళని పుణ్య లక్షణం నాది నా భ్రమ నాది నేను అమాయుతంగా ఆత్మ కర్త కాదు అన్నాను ఏదో నేనే మునగానే వేదాంతం తెలుసు మునగానే అన్నట్టుగా ఆత్మకర్త కాదు అన్నాను అంటే ఈ వేదాంతి ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న వేదాంతి నా దగ్గర ఏమన్నారో తెలిసిన కరెక్టే ఆత్మకర్త కాదు కానీ కర్త ఆత్మయ్యే అన్నారు నాకు కళ్ళు ఎదిగినంత పని నేను అన్నాను ఆత్మకర్త కాదని తప్ప కర్త ఆత్మయ్య అని ఆయన ఎక్కడా బాబు అన్నా నేను అన్నా మీరు నాకు చూపించండి ఎక్కడైనా అన్నారు పైగా శంకరుడు అధ్యాసనే మాట పెట్టారు అధ్యాస అంటే అధ్యాసం అంటే జ్ఞానం అనుకున్నారా జ్ఞానం అనుకుంటున్నారా దీన్ని అదేని జ్ఞానమా జ్ఞానమా భ్రమ భ్రమ దేహమే ఆత్మ అనుకోవడం భ్రమ ఆత్మయే దేహం అనుకోవడం అది భ్రమ ఆయన ఏమన్నా అంటే ఇతర ఇతర అధ్యాస ఇతరమునకు ఇతరముతో విషయి విషయ విషయ విషయ విషయ విషయు విషయ విషయుణో ఇతరేతరాధ్యాస విషయము దేహము విషయి తెలియవారుషయమునకు విషయుపై అధ్యాస ఇతరేతరాధ్యాస సో ఆత్మకర్త అని కర్తనుంది పనులు చేసేది ఉందిగా దేహము మనస్సు అది కర్త దేహము మనస్సు కర్త ఆత్మసాక్షే కానీ ఆత్మ క్యా ఇతరేతరాధ్యాస కర్త ఇతరేతరాధ్యాస తిరస్కరించారుసూదనంత భూమి సోహం న భవామి అహం స భూమిర్నభా పరస్పరతాదాత్మ్యా ద్రష్వ అని రాసుకున్న ఏది భూమియో అది నేను కాదు ఏది నేనో అది భూమి కాదు అని భూమిని ఆత్మ మీద తాదాత్మ్యం ఆత్మని భూమి మీద తాదాత్మ్యం పరస్పర తాదాత్మ్యం అంటే అది అది రెండు కూడా తప్పని తెలుసుకోండి అని రాశారు సరిపడుందా అక్కడికి కాబట్టి ఏదో గాలివాటంగా వేదాంతాన్ని అధ్యయనం చేసి మేము ఇంత అధ్యయనం అంత అధ్యయనం అంటే సరిపడా మరి అయన ఆచార్యుడు ఏమన్నాడు అనేక వాగుల యొక్క భావములను తిరస్కరించాలన్నాడు కదా అతనే నేను చేస్తున్నా ఓకే కాబట్టి ఆ విధంగా మీరు అలాగే వాడమ్ తోయం ఈ విధంగా మీరు అన్నిటినీ కొట్టిపారేయాలి అయితే ఇక్కడ చిన్న ఆయన ఏమంట దేహము భూమి అని ఎవడో చెప్పు వాగులు అన్నారు కదా ఈ సంఘాతము ఆత్మ అన్నారే తప్ప భూమి ఆత్మ అని ఎవడో అనలేదు సంఘాతము పాంత్యభౌతిక దేహమే ఆత్మ అన్నారు తప్ప సంఘాతం అంటే అసెంబ్లీ అసెంబ్లీని ఒటుకుని ఆత్మ అన్నారు తప్ప అంటే ప్రతి ఒక్కని ఆత్మని ఎవడో అనలేదు నువ్వు అనవసరంగా వాటిని కలిగించడం పెట్టుకున్నావు అంటావేమో అసెంబ్లీ ఆత్మ కాదని ఫైనల్ గా అక్కడికి వస్తాం ఏ ముక్కా ము కూడా ఆత్మకాదు అని చూసుకో ఇప్పుడు బరువు ఉందనుకోండి ఈ బరువు దేహం బరువు పైకి కనపడతా ఉంటుంది అది నా బరువు నేనే అనుకోకు అది నీ బరువు కాదు అది మట్టి యొక్క బరువు ఓకే రక్తం గాలిందనుకోండి అల్ నేను నా రక్తం గారిపోతుందో నువ్వు కంగారు పడకు అది నువ్వు కాదు అది నీ ఇల్లు నువ్వు నీళ్లు కాదు నీళ్లు నువ్వు కాదు అంటే ఈ విధముగా దేహము వేడల ఒక రకమైన నిరాసక్త ఒక రకమైన ఇండిఫరెన్స్ డెవలప్ చేసుకోవాలి మరి దేహం అంటే మీరు అడగచ్చు కాబట్టి దేహము వేడల నిరాసక్త డెవలప్ చేసేసుకుంటే దేహానికి ఏదైనా అయిపోతుందేమో ఆ ప్రశ్న వేయించకూడదు మేము వేయిస్తే ఉండి నిరాశక్త డెవలప్ అనేది ఏంటో ఏమైపోతుంది ఆయన ఏదో ఒకటవుతుంది అవని ఏదో హోటవుతుంది ఏమవుతుంది పోతుంది నువ్వు ఆపగలుగుతావా కాబట్టి ఆ విధమైన మీరు ఆసక్తి ఆయన డెవలప్ చేయమన్నారు సో నేను ఏదో వృద్ధ విస్తారంగా రాస్తాడు ఆయన రాసిందరూ చెప్పడం ప్రారంభిస్తే మీరు పాడిపోతాడు కానీ ఆయన చాలా చాలా ఇష్టం బ్రాహ్మణుడు మూసుకోగల సరస్వతి ఎద్య వానా ప్రత్యేకం భూమ్యాదరాత్మత్యుకేయతే సహాత్యుపగమా తన్మతే వైల్యలంగీకారా పంచమతత్వాభ్యుమత ప్రసంగేను సంయోగాసంబంధాన్యుపగమా సంహంతు అభావా సోపద్యత్య ప్రత్యేక భూత నిరాకరణైన భౌతిక దేహాత్మవాదం నిరాకృత అని ఆయన ఒక ఆరోగ్యమండి చెప్పాడు ఇప్పుడు భూమి ఆత్మ కాదు నీరు ఆత్మ కాదు అలా విడివిడిగా ఆత్మకాదు అని చెప్పక్కర్లేదయా సంఘాతం ఆత్మకాదుని చెప్పు సరిపడుతుంది అంతా ఏమో సంఘాతం ఎక్కడి నుంచి వచ్చింది ఇది సంఘాతం ఏది చెప్పు నాకు సంఘాతం లేదంటుండేవార్థకులు సంఘాటమే లేదన్నారు ఇప్పుడు ఇది కేబుల్ మీద అట్ట పెట్టారు అట్ట మీద వచ్చి కూర్చున్నారు అది మూడు మూడునా లేదా మూడు గల సంఘాటమా ఇది ఏమనిపిస్తోంది మూడు మూడే సంఘాటం ఉంటే ఏం లేదు అంచేది మేము విడివిడిగానే అని విడివిడిగా ధరస్ కలిగించాడు భూమి ఆత్మ కాదు తో కొని ఎవడైనా పొరపాటున సంఘాటం అంట అంటే అదు సంఘాతము కూడా ఆత్మ కాదు అందుకోసం విడివిడిగా లేకపోతే శంకరులకి భూమి ఆప భూమి భూమి ఆప వాయు ఆకాశానం సంఘాత నా అనచ్చగా ఆయన అవ్వాలి కాబట్టి సంఘాతము కూడా కల్పితమే స్టాక్ అండి స్టాక్ కల్పితమండి అంటే దీంట్లో సిద్ధాంతాలున్నాయి ఐదు ఐదు ఉన్నాయండి ఐదు యొక్క సముదాయం అనేది ఏనా ఒకటి ఉందా లేకపోతే ఐదే ఐదేనా అని ఒక ప్రశ్న చేసుకున్నారు వీళ్ళు వేదాంతులు చాలా ప్రశ్నలు వేస్తారు అసలు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయని కూడా చాలా అనుభవం ఉంటుంది ఈ ప్రశ్న చూడండి ఐదు కలిపిన సముదాయం ఒకటి ఉందా లేక ఐదు ఐదేనా అని ప్రశ్న వేశారు ఏమండి కార్మికులు అంటే వైశేషికులు నైయాయులు ఏమన్నారంటే ఐదు ఐదుగా ఉండగానే ఐదు కలిపిన సంఘాతం ఒకటి ఏవే ఉంటుంది అని సంఘాతాన్ని అంగీకరించారు వాడు ఓకే వీళ్ళు వేదాంతులు బౌద్ధులు వీళ్ళు ఎలిద్దరికి చెత బౌద్ధులు చెప్పిందే వేదాంతులు చెప్తారు వీళ్ళు ఏమున్నారంటే ఐదు ఐదే తప్ప సంఘాతం ఉంటే ఏదీ లేదు అన్నారు అంటే వీళ్ళ లెక్క ఎక్కడో తెలిసినా మీరు కారులో ఎన్ని పార్ట్లు ఉంటాయి రెండు వందల పార్ట్లు ఉన్నాయనుకోండి రెండు వందల పార్ట్లే తప్ప కారు అనేది ఏదీ లేదు అని వేదాంతులు బౌద్ధులు రెండు వందల ఉంటాయి వాటిని ఒక పద్ధతిలో అమర్చినట్లయితే కాదనే ఒక ఐటం కూడా ఉంటుంది అని వైశేషిగు నెయ్యాయు కాబట్టి మనం వేదాంతులం ఈ వైశేషిక నై్యాయు మనకు అక్కర్లేదు కాబట్టి మేము సంఘాతం అనేదాన్ని అక్కడ మేము రికగ్నైజే చేయం మాకు భూమిని ఆపహే అదే ఆత్మలా కాదు అంటే అలాగే ఒక ఆయుడు కాదండి సంఘాతం ఉన్నారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టింది మీరు ఏదైనా ఉపదేశం చేయండి అంటే నతేషాం సమూహ అని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సంఘాతాన్ని అంగీకరించి అభ్యుపగమ కూడా తిరస్కరించినా పాప ఆయన చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేస్తాడు సంఘాతమో భూమి అన్ని నామరూపాలే సంఘాతము నామరూపములే మీ పాయింట్ కరెక్టే సంగాతము నామరూపములే విడివిడిగా కూడా నామరూపములే భూమి కూడా నామరూపములే సముదాయం కూడా నామరూపములే తర్వాత ఇంకోటి అంటాడు ఆయన ఇంకో మాట ఏమంటాడంటేజోర్ వాయు అనేది నాలుగు అంత వరకు దేహాత్మవాద నిరాకరణము అని వ్యాఖ్యానం చేసుకోవచ్చు అని అంటాడు ఇంకొక అభిప్రాయం సరే అక్కడికి ఆ ఆర్గ్యుమెంట్ పూర్తయింది అంటే మొత్తం మీద నీవు దేహానికి కాదు దేహానికి మాత్రం పరిమితమైన కూడా నీవు కాదు నీ గురించి నీవు కొనగడే ఉన్నాము కనుక పొరపాటు సరిదిద్దుకో ఇంట్లో ఇంకో రహస్యం ఏమిటంటే చైతన్యముతో కూడిన దేహము నేను అని ఒక వాదము గల మరి అలాగే చెప్తాను చైతన్యముతో కూడిన దేహము నేను అనే వాదము గల ఈ వాదం వినడానికి బాగున్నట్టుగా అనిపిస్తుంది చాలా తక్కువ వాదం ఎందుకంటే దేహంలో చైతన్యం ప్రకటమవుతోందా చైతన్యంలో దేహం ప్రకటమవుతోందాతన్యంలో దేహం ప్రకటం సీన్ లో ప్రకాశం వచ్చి పడిందా లేకపోతే ప్రకాశంలో సీన్ కనపడిందా ప్రకాశంలో సీన్ కనపడింది ఏది ముందు ఏది వెనుక ముందు ప్రకాశము తర్వాత సీన్ సినిమాలో అలాగే చైతన్యము చైతన్యంలో దేహం ప్రకాశం కాబట్టిేహంతో కూడిన చైతన్యం అంటే ఏం లేదు చైతన్యంలో దేహం ప్రకాశం ఆ చైతన్యం నువ్వు అని తెలుసుకోవాలి చైతన్యముతో కూడిన దేహము నేను అని అనుకుంటున్నంత వరకు మీరు అజ్ఞానంలోనే ఉండిపోతారు ఆ దేహాభిమానము బోధాలదు చాలా లోతుగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది అంతే చైతన్యంలో చైతన్యంతో నిండిన దేహము నేను అనే ఆలోచనకి మనము బాగా అలవాటుపడి ఉన్న కారణంగా చైతన్యంలో దేహము భాషిస్తోంది అనే సత్యాన్ని మనము గుర్తించలేకపోతున్నాము తర్వాత దేహము చిన్నది చిన్న పరిచ్ఛన్నము లిమిటెడ్ చైతన్యంలో భాషించే దేహము పరిచ్ఛిన్నమే తప్ప చైతన్యం పరిచ్ఛన్నంగా దేహము దేశపరిచ్ఛం దేశంలో భరిచం మనస్సు కాలంలో భరిచందేహము మనస్సు చైతన్యంలో ప్రకాశిస్తాయి ఆ చైతన్యము దేశ కాలము ఒక అతీతమైనది కాబట్టి అనంతము అనంతమైన చైతన్యము నేను అని తెలుసుకోవాలి అలా అనుకోవాలి ఏదైనా మనస్సు కష్టం అనిపించింది అనుకోండి నా భూగం నేను అనంత చైతన్యమును చిదానందరూప శివోహం శివోహం అని అనుకుంటే ఆ కష్టం కొంత కొంతేట తేట పొడుతుంది కొంత తేలిపిస్తుంది కష్టం నడుస్తూ ఉంటుంది కష్టాలేవి అవి కొన్ని కష్టాలు అలా స్థిరంగా ఉండి ఉండకపోతాయి కొన్ని కష్టాలు ఎక్కడికి పోంటాయి కాబట్టి అది కష్టమే కాదేమో చూసుకోవాలి నొప్పి వచ్చింది అనుకోలో నొప్పి వచ్చింది అనుకోండి ఒక గంట సేపు అరగంట గంట ఉండదు అరగంట పావు గంట ఒక పావు గంట కష్టపడ్డాను అని అనుకుంటా దాన్ని అదే అల్పో ఏదో వచ్చింది మందు వేసుకుని పోయింది కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏదో మానసికమైన ఇబ్బంది కావచ్చు శరీరానికే ఇబ్బందులు ఉంటుంది పెద్ద వయసులో అదే శరీరానికే ఇబ్బంది అది అక్కడ పోతుంది ఎలాగో ఒక మన వాళ్ళు సాగుతూ చెప్పారు పోతుందా కంగారు పడంతో పురకలతో పోతుంది అని చెప్పారు పుడకాలతో పోతుంది కాబట్టి ఇది ఎలాగో పోయి కాదు ఎక్కడికి పోయిది కాదు దాని గురించి ఊరికే కంగారు పడకి దాని గురించి అయ్యే కోటలు ఏ కోటలు అది కాదు అది కాబట్టి అది పోయిది కాదు పోయేది కాదు అనుకోకు దాన్ని యాక్సెప్ట్ చేసేసి స్వీకరించే అది కూడా మనతో పాటు ఏముంటుంది ఉండదు అని దాంతో చెల్లి చేసేయాలి ఆ పాని దానితోటి చెలిమి చేసేది మీరు ఆ రకంగా చెల్లి చేశారనుకోండి అది దుఃఖమే కాకుండా పోదు అలాగే నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది తప్ప దేహాజమానాన్ని బలంగా పెట్టుకోకూడదు నేను మాట చెప్తా మీరు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు నేను దీన్ని అభ్యాసం చేశాను ఎవరో నెల్లో మాల వేస్తారు వాళ్ళు ప్రాంతా ఏదో మాల వేస్తారు ఆ మాల వేసినప్పుడు నేను ఉల్లాసాన్ని ఉత్సాహపడిపోతున్నానా అని చూసుకుంటాను ఏమండి చూసుకుంటే నాకొకటి అనుభవానికి వస్తుంది ఆ మాల వేసినప్పుడు నాకు ఉత్సాహపడిపోయితే ఎవరెవిదో అంటాడో అప్పుడు దుఃఖం కలిగి తీరు వాడు మాల వేయకుండా మాట అలాంటి పెట్టే ఏదో అంటాడు కూడా భై అప్పుడు దుఃఖం కలిగి తీసుకుంటారు తర్వాత మాల వేసినప్పుడు సంతోషపడు ఉత్సాహం ఉల్లాసపడుతూ అవడం వల్ల మీరు ఎవరితో ఏదో అని మీరు దుఃఖపడడానికి కావలసిన గ్రౌండ్ ని మీరే ప్రిపేర్ చేసుకున్నారు ఆ గ్రౌండ్ మీరే ప్రిపేర్ వాళ్ళెవరూ ప్రిపేర్ చేయలేదు మీరే ప్రిపేర్ చేసుకుంటారు ఓకే అదే మాట వేశారు అది వాళ్ళ వాళ్ళ పెద్ద మనస్సుకి చిహ్నము వాళ్ళ ప్రేమకు సంకేతము అంతకంటే వేరే కాదు మనకి దీంతో ఉల్లాసం అయిపోవలసి అని నేను ఎల్లికంగా ఉన్నాను అనుకోండి ఎవరో ఏదో కొద్ది మాట ఒకటి అంటాడు వాడు మాట లేకపోవేదో మాట అప్పుడు నువ్వు ఏదో అంతా నీకు తెలియగల ఏది గురించి దేనికి రెస్పాన్స్బుల్ కూడా వేస్ట్ అవుతాయి అని ఓ ఆశీర్వదనం చేసాం కానీ అని చెప్పేసి మనం ముందు జరుగుతున్నాం మన మనస్సుకి దుఃఖం అనిపించింది ఎందుకని ఆ దుఃఖానికి మనం బ్యాక్గ్రౌండ్ చేయలేదు కదా కాబట్టి దేహమునకు మీరు మహిమ చేసి ఇవే దేహం పుట్టింది కాబట్టి పుట్టాను అని ఏదో ఉత్సవం చేసి పండగ చేసి కొత్త బట్టలు అలంకరించి అలాగే అలం ఆహారాలు పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఏదో గడబడి చేశారనుకోండి ఇది ఇది అయిపోయిన వారం రోజులకి మీకు ఎలా చిన్న రోగం వచ్చింది అనుకోండి రావాలి కదా వారానికి కాబట్టి పోతే ఎప్పటికోటికి రావాలి కదా ఆ రోగం ఇలా భూతంతంలోనే అది రాకూడదు ఏదో వచ్చేసినట్టుగా కనపడుతుంది సపోజ్ ఈ దేహానికి మీరు ఆ రకమైన మహిమపరచుటాలతో ఉంటారు దేహాన్ని మహిమపరచటం మానేసి దాని దాన్ని దాన్ని బలహితనిచ్చారనుకోండి అప్పుడు దానిపైద రోగం వచ్చినప్పుడు అది భూకర్గంలో కనపడదు సరే కానీ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు మీరు దేహాన్ని మహిమపరచవద్దు అని చెప్తుంటే అదేదో అసూటీ వస్తున్నట్టు విధాన్ని నేను ఏదో పండుగ చేసుకుంటుంటే సోల్ అయింది అలా అనుకోవద్దు మీరు పండుగ చేసుకుంటుంటే నేను వచ్చా పండుగలో నేను కొడుకుంటే భోజనం చేసి అవతలని పోతా అదే కూడా చేసేసి దక్షిణం కూర్చొని పోతా అని అవతల అది సమస్య కాదు తర్వాత మీరు పది రోజుల తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్ ప్రిపేర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు ఆ సంఘటన మీకు తెలియదు ఒకటి గేక్ అవుతున్నాడు బోహిక అవుతున్నాడు బోహిక అవుతున్నాను నేను ఏదో ఘనకార్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు తర్వాత వీళ్ళ భోతులే ఉండిపోతుందో పాడే పడతాం అలాగే మీరు దేహాన్ని మహిమపరుస్తున్నాడు సరే కానివ్వండి ప్రస్తుతానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది మీరు ఆ దానికి ఆపోజిట్ వచ్చినప్పుడు మీరు ఉల్లితారు ఎప్పుడు ఇట్లా గల్గోలు పెట్టడం ఖాయం టేక్ కేర్ దేహాన్ని మహిమపరచడం మానే దేహం ఏదైనా ఒక రకమైన ఇండిఫరెన్స్ డెవలప్ చేయండి ఒక నిర్లిప్త చేయండి దేహానికి ఏదైనా వచ్చినప్పుడు ఆ సరే మీరు దేహానికి రాబానికి వస్తుంది కానీ అనే ఒక ఆ నిర్లిప్త నిరాసక్త మీకు తేలికగా అద్భుతంది కాబట్టి దేహాన్ని మహిళపరచకూడదు అదే ఈ కథ ఇలాగే ఈ మాటలన్నీ నేను చెప్పినవే మళ్ళీ చెప్తున్నానేమో అని నాకు అనిపిస్తోంది అయినా మరి తప్పదు ఓకే ఇక దేహం అయిపోయిందండి అక్కడికి ఇంకా ఇంద్రియాల పొద్దు ఇంద్రియంలో ఒకటా రెండు ఐదు ఉన్నాయి కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ఇంట్లో ఏ ఆత్మ కాదు కర్ణ ఆత్మ కాదు చర్య కాదు ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటాడు వాడికి ఆత్మేమిటి కాళ్ళు రెండు కాళ్ళు కూడా కాదు కొంతమంది కుడికాలు తన్నుతారు కొంతమంది ఎడమ కాళ్ళతో తన్నుతారు కిక్ లెగ్ మారు వాడి కొంతమందికి కుడికాయలతో తన్నుతాడు గోలు వేసేటో కుడికాలు తన్నుతాడు ఇంకొక గోలు వేస్తాడు వాడి ఆత్మేమిటి కుడికాలు లెఫ్ట్ హ్యాండు రైట్ హ్యాండుడ్ ఉన్నట్టుగానే ఎడమకాలతో టల్లి గోల్డ్ చేసి ఒకరి పెట్టాలి అని వాడి ఆత్మ ఎడమకాలు వాడి ఎడమకాలు ఇన్సూరెన్స్ చేశాడు ఎంత ఇన్సూరెన్స్ చేశాడు అంటే టెన్ మిలియన్ యూరోస్ కి ఇన్సూరెన్స్ చేశాడు అంతవరకు ప్రీమియం కట్టుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఆత్మ ఏమిటంటారు ఎడము కాదు సో కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క ఆత్మ ఉంటుంది ఇప్పుడు ఈ కంప్యూటర్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఆత్మ అదేతో ఇలా ఇలాగా ఇటు జరిపి అటు జరిపి ఇది నొక్కి ఆత్మ కొంతమందికి చెవులు ఇలా పెట్టేసుకుని రోజు ఊపుతూ ఉంటారు వింటూ ఉంటాం వాళ్ళకి చెవులే ఆత్మ కొంతమంది ఏదో ఒక నోట్లో వేసుకుని నవ్వుతూ ఉంటారు కొంతమందికి ఆత్మ కొంతమందికి అన్ని కలిపి సమూహ ఆత్మ ఇది ఆత్మ కాదు అది ఆత్మ కాదు ఇంద్రియములు ఆత్మ కాదు ఇంద్రియముల యొక్క సముదాయము కూడా ఆత్మ కాదు అక్కడికి ఆ వాక్యం అయింది ఇంకా అనైకాంతికవా సుశుప్త్యేక సిద్ధ చెప్పాలి తదుకోవశిష్ట శివస్థేవలోహం చెప్పేశాను ఈ అనైకాంతికత్వాత్ సుశుప్తేక సిద్ధ అనేది కొంత గట్టి వచనం అది దాన్ని మళ్లీ క్లాసులో చెప్తా ఇప్పుడు జమనది ఒకసారి శ్లోకం అందాం నేను శ్లోకాలు బుద్ధిలో పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా స్మరించడానికి మంచి ప్రార్థన వంటిది కూడా నూర్ నిర్న్న తోర్న్న వాయుేంద్రియం వాన తమూహనైకా సిద్ధ తదే వశిష్టం కేందూర్ణ నమ పూర్ణమి పూర్ణా పూర్ణము వచ్చే పూర్ణశ్య పూర్ణమాదయ పూర్ణమేవాశిష్ట శాంతిశాంతిశాంతి